హరి ఓం గణానా గణపతి కవి కవీనాముపముష్మం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పట శ్రృంగన్మో సేదసాదనంధిపత సాశివసారా వందే గురుపరంపరా ం భద్రంగే శృణయామదేవా స్థిరైరంగైస్తువాంసూషేమదాయుస్తిన ఇంద్రో వృద్ధశ్రవాన పూషా విష్వేదాస్క్ష్యో అరిష్ట స్వస్తినో బృస్పతి ఓం శాంతి శాంతి శాంతి అభూతేశస్యం త్రదే ద్వయా భావ స బుద్ధ్వై నియత్నిమిత్తో నాయతే చూడండి సంసారిగా ఉన్న మానవుడు సంసార భారము కింద కృంగిపోయే మానవుడు దట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా అంటే అంతరంగంలో వికాసాన్ని పొందుట ద్వారా ఆ భారాన్ని నుంచి బయటపడగలుగుతాడు సంసార భారంలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంతరంగ వికాసము లేకుండా ఏదో పైపు అయిన మార్పులు చేర్పులు చేసి అంటే పైపై చేసి మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి ఈ ఊరి నుంచి ఆ ఊరికి మారడం లేకపోతే ఈ ఈ ఈ పేటలోంచి ఆ పేటకి లేకపోతే ఈ ఉన్న డబ్బు కాకుండా చిన్న ఇల్లు కాకుండా పెద్ద ఇంటికి వెళ్ళడం బాగా డబ్బు సంపాదించి ఏదో చేయటం ఈ రకమైన మార్పులు చేర్పుల వల్ల అంతర్గ వికాసము సిద్ధించదు సంసార భారము తగ్గేది కాదు అంతరంగ వికాసము ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉచి తీరాలి బా లేకపోతే బంధువులను కొంతమందిని పోవేసుకుని చుట్టూ పెట్టుకోవటం లేకపోతే ఉన్న బంధువుల్ని వదిలించుకోవటం ఈ విధంగా ఈ బాహ్యమైనటువంటి మార్పుల చేత మీకు సంసార భారము తగ్గదు సంసార భారం తగ్గాలి అంతరంగ వికాసము కలగాలి ముందు ఫస్ట్ పాయింట్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ పాయింట్ ఈ అంతరంగ వికాసము ఎలా వస్తుంది దీనికి ప్రాణాయామము ధ్యా తర్వాత ఇటువంటి టెక్నిక్స్ ఏవోకుండా ఉన్నాయి లోకంలో ఇటువంటి టెక్నిక్స్ని ప్రచారంలో ఉంటారు యోగాభ్యాసం చేస్తూ ఉంటే అసలు ఆసనాలు వేస్తే కూడా మనిషిలో కొంత మార్పు వస్తుంది ఇదికే జూలైలా తిరిగి బదులు లేకపోతే సోమరిగా తిరిగే బదులు లేకపోతే సోఫాల్లో పోలబడి పేపర్లు చదువుతూ టీవీలు చూస్తూ కలక్షేపం చేసే బదులు ఏదైనా యోగా క్లాసుకు వెళ్ళి యోగా చేస్తే కూడా మార్పు వస్తుంది తర్వాత ప్రాణాయామం చేస్తే మార్పు వస్తుంది కానీ అప్పుడు కూడా యోగాసనముల వల్ల ప్రాణాయామం వల్ల వచ్చే మార్పు ఏదైతే కలదో అది కూడా అంత లోతైన మార్పు రాదు వచ్చినా ఏ మార్పు వచ్చినా అది తాత్కాలికంగా ఉంటుంది తప్ప అది స్థాయిగా ఉండదు మీరు టెక్నిక్స్ ఏవో మార్పు లోకంలో ప్రచారంలో ఉంటాయి ఏదో టెక్నిక్ నేర్చుకున్నారనుకోండి వాళ్ళు వారం రోజులు నేర్పుతారు ఆ వారం రోజులు మంచి ఉత్సాహంగా ఉంటుంది ఇంకో వారం కూడా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సంసారం బాగుంది కాబట్టి ఆ టెక్నిక్స్కి విలువ ఉన్నది వాటిని మనం తప్పనిసరిగా పాటించాలి ఆ యోగా ఆసనాలు ప్రాణాయామం ఉండాలి కానీ కాగ్నిటివ్ చేంజెస్ది ప్రాపర్ చేంజ్ ఎవరిలో నన్ను అడిగారు కొంచెం స్వామీజీ గత నలభై యాభై సంవత్సరాల్లో సమాజానికి వారు చేసిన బోధల సార వేక చెప్పండి అడిగారు అంటే నేను చెప్పి నేను జాగ్రత్తగా ఆలోచించి ఏమని చెప్పారంటే ఆయన ఇంతవరకు ఒక్కదాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఏమిటంటే ఆ ఫోకస్ కాగ్నిటివ్ చేంజ్ మనిషిలో మార్పు రావాలి అంతరంగంలో మార్పు రావాలి ఆ మార్పు ఎలా రావాలి ఈ టెక్నిక్స్ ద్వారా కాదు తెలివి జ్ఞానం ద్వారా మార్పు రావాలి భగవద్గీత యొక్క సారము అది కాబట్టి ఈ కాగ్నిటివ్ చేంజ్ తీసుకురావడానికి ముఖ్యమైన ఫౌండేషన్ ఏమంటే ఈ సంసారం ఏదైతే మీరు అనుభవిస్తూ ఉన్నారో ఇది సత్యము కాదు అని తెలుసుకోవాలి దాని ఎందు గిట్టి ఆగ్రహం పెట్టుకోకూడదు సంసారంలో సంసారంలో సుఖమైనా దుఃఖమైన మంచైనా చెడైనా ధర్మమైనా అధర్మమైనా స్వా అయినా పర అయినా పరిస్థితి ఏదైనా అనుకూలమైనా ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా దాన్ని నిర్లిప్తంగా స్వీకరించటము యోగ్యమైన పద్ధతిలో స్పందన రెస్పాన్స్ ఇవ్వటము అలాగా చాలా బ్యాలన్స్డ్గా మనిషి ఉండాలి కానీ సంసారము సత్యము సంసారమును సత్యముగా స్వీకరించమే కాదు అది ఈ ప్రకరణలో ఉన్నటువంటి మౌలికమైన తాత్పర్యం ఇక్కడ ఈ సంసారము నిత్యాన్ని మనం చాలా లోతుగా ఏదైతే పరిశీలన చేస్తూ ఉన్నామో దీనికి తాత్పర్యం ఏమిటంటే గత ఇన్నర్ కాగ్నిటివ్ చేంజ్ రావటానికి మాండోక్యం యొక్క రోల్ చాలా గొప్పగా ఉపయోగిస్తుంది అభూతాభినవేశోస్తి లోకంలో చాలా ఆగ్రహంతో ఉంటారు చాలా పట్టుదలతో ఉంటారు ఈ ఆగ్రహం ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించే వాడికి ఆ డబ్బు మీద ఆగ్రహం ఉంటుంది ఈ డబ్బే సర్వము అనే ఆగ్రహంలో ఉంటాడు భోగాల వాడు ఈ భోగములే సర్వము అనే వాడు ఉంటాడు కర్మ చేసి ఈ కర్మ చేసేవాడు ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఉంటారు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళు ఎవరుకుంటారంటే ఈ పిల్లవాడు లేకపోతే ఈ అమ్మాయి ఇంకో ఈ విధంగా ఏదో ఈ ఇంటర్మీడియట్ ఈ డిగ్రీ లేకపోతే ఈ బీటెక్ ఈ ఇన్స్టిట్యూట్ దీ దీంట్లోకి వెళ్ళిపోతే దట్ ఈస్ ది బెస్ట్ అని వాళ్ళు అనుకుంటారు ఇట్ నెవర్ వర్క్స్ లైక్ దా దాని విషయంలో మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తాము కానీ దాని ఎందు పూర్తి ఆగ్రహం పెట్టుకుని ఉండటము అంత ఆగ్రహము అంత పట్టుదల చాలా బరువు దాంట్లో సారణ కూడా ఏమి ఉండదు అల్టిమేట్గా వాడు ప్యాస్ అయినా ప్యాస్ కాకుండా బీటెక్ అయినా ఎంటెక్ అయినా కాకుండా మరొకటి ఏదైనా కామర్స్ అయినా అల్టిమేట్గా లైఫ్ని డిటర్మిన్ చేసే ఫ్యాక్టర్ అది కానే కాదు ఆ లైఫ్ని డిటర్మిన్ చేసే ఫ్యాక్టర్స్ ఇంకో రకంగా ఉంటాయి లైఫ్స్ యొక్క డైనమిక్స్ని మీరు ఊహ చేయలేరు అది ఎలాగ వర్కౌట్ అవుతుంది ఏ రకంగా అది మార్పు వస్తుంది మీరు ఊహించలేరు యూ కెనాట్ ఈవెన్ ప్రెడిక్ట్ ఈవెన్ రిమోట్లీ యూ కెనాట్ ప్రెడిక్ట్ కాబట్టి అటువంటి ఆగ్రహం ఉండకూడదు ఆ తర్వాత ఎప్పుడైనా జ్యోతిషం అని చేతిని చూడడం అని లేకపోతే శకునం అని ఇలాంటివి ఏదైనా ఎప్పుడైనా ఉంటే తప్పు లేదు అదే సర్వస్వమును అలా గట్టిగా పెట్టుకోకూడదు అసలు దేని మీద ఆగ్రహం ఉండకూడదు అభినవేశము దేని మీద ఉండకూడదు కర్మ కర్మ చేయాలి గృహస్థులు కర్మ చేయాలి కానీ నిత్యకర్మ చేస్తే సరిపడుతుంది నియతం గురుకర్మత్వం అక్కడ భాష్యం చూస్తే ఆశ్చర్య వస్తుంది ఈ మధ్యన ద్వితీయాధ్యాయం తృతీయాధ్యాయం భాష్యం నేను చూస్తున్నాను చూస్తుంటే నాకు అనిపిస్తుంది భగవద్గీతను జనాలు ఘోరంగా మిస్ అయిపోతూ ఉంటారు అసలు పాయింట్ మిస్ అయిపోతారని అనిపిస్తుంది ఏదేదో వీరంగం చేస్తారు అవుట్ ఆఫ్ ది రింగ్ తప్ప దాంట్లో ఉండి దాని సారాన్ని పట్టుకునే ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారేమో అనిపిస్తుంది సో నిత్యకర్మానుష్ఠానం చేయమని చెప్పేసి శ్రీకృష్ణుడు బాగా ఎంఫోసైజ్ చేస్తాడు అంతేగాని ఈ కామ్యకర్మానుష్ఠానము ఇదంతా కూడా ఇది నాట్ యాక్సెప్టెడ్ ప్రాపర్ నాట్ యాక్సెప్టెడ్ అంటైర్లీ ఎనివే సో మీరు దేనియందు ఆగ్రహాన్ని పెట్టుకున్నారో అది యథార్థం కాదు అభూతాధినివేశం లోకంలో సమాజంలో మనుష్యులలో చాలా ఆగ్రహాలు ఉంటాయి అంటే బల పట్టుదల ఇదే సత్యము ఇదే సర్వము దీన్ని మనం ఏమైనా సరే సాధించి తీరాలి అనే పద్ధతిలో ఆగ్రహం ఉంటుంది ఆ ఆగ్రహము యోగ్యమైనది కాదు ఎందుకంటే మీరు దేని ఎడల గెట్టి ఆగ్రహం పెట్టుకున్నారో అది మిథ్య అది కల్పితం అభూత అభినవేశోస్ అభూతమునందు ఉంటే ఉన్నది అది ఉన్నది కాదు అభూత అభినవేశము అంటే ఆగ్రహము పట్టుదల మొండి పట్టు తుడుంపట్టు అంట అలా పెట్టుకోవడము చాలా తప్పు సో అటువంటి అభూత అభినవేశము మనిషి జీవితంలో ఉన్నది మనిషి ఏమనుకుంటాడంటే ద్వైతమే సత్యము నేను గ్రాహకుణము గ్రహించి తెలుసుకునేవాడము ఇది తెలియబడేది ఈక్వేషను ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిషను ఈ ఇక్వేషను ఇది యథార్థం అనుకుంటుంది ఇది సుతరాము కల్పితము ద్వయం తత్ర న విద్యతే అయితే మనిషి ఏం చేయాలి ద్వయాభావం సబుద్వైవ్ కాగ్నిటివ్ చేయండి ఇక్కడ కాగ్నిషన్ కాగ్నిషన్లో అంతరంగంలో వికాసం వస్తుంది కాగ్నిషన్ ద్వారా ద్వయాభావం బుద్ధ్వైవ సో నేను నేను కానిది స్వ పరా అనేటువంటి ఈ డివిషన్ ఏదైతే కలదో ఇది యార్థము అని భ్రమించి మైకు ఓసారి కీక్ అవుతుంది ఒకసారి తేడా వస్తుంది అది పొజిషన్ని బట్టి కాదు పొజిషన్ని బట్టి కాదు పొజిషన్ ఫిక్స్డే ఓకే ద్వయాభావం సబుద్ధ్వ కాబట్టి నేను నేను కానిది ఇది సత్యమా ఇది ఇది సత్యమని అది సత్యము కాదు ఈ సంసారం ఏదైతే మనం యథార్థం అనుకుంటున్నామో దాంట్లో వాస్తవికత ఏమీ లేదు ద్వయము లేదు ఈ నానాత్మము కల్పితము ఈ సత్యాన్ని మనిషి గుర్తించాలి అంటే ఎలా గుర్తించటం ఈ జగత్తు మిథ్య ఇది సంసారము స్వప్నము వంటిది ఉన్నది ఒక్క ఆత్మ చైతన్యం అని గుర్తించాలి ఆ విధంగా గుర్తిస్తూ నిర్నిమిత్త నాయతే నిర్నిమిత్తుడైపోతాడు అంటే ఈ కారణకార్య భావము సాధన సాధ్యములు అనే సంసారం నుండి బయటపడిపోతారు నీర్ అంటే నిష్క్రాంత వస్తుంది నిమిత్తాది నిష్క్రాంత నిష్క్రాంత పంచమీ అర్థ ఒక సూత్రం ఏదో ఉంది అవ్యీభావ సమాసంలో వస్తుంది సూత్రం భవిష్యకార్లు వ్యాఖ్యానం చేస్తారు సో న తిరిగి పుట్టుక అనేటువంటిది ఉండదు చాలా మంచి శ్లోకం ఇది యస్మాత్ అసద్వైత విషయ ద్వైత విషయ అంటే ద్వైత గోచర సంసార నేను సబ్ నేను సబ్జెక్ట్ని ఎదురుగా తెలియబడేటువంటి సంసారము అనేటువంటి ఏ ఏ డివిజన్ భేదము అది ద్వైత విషయ అసత్ అది సత్యము కాదు తస్మాత్ అసద్వైత విషయ సమస్య ఏమైనా ఉందా అంటే శుద్ధమైన ఆత్మ దేశము యొక్క కల్పన కాలము యొక్క కల్పన వస్తువు యొక్క కల్పన ఇవి ఉంటాయి ఈ దీనిని బట్టి ఈ కల్పనని బట్టి మీకు మొత్తం సంసారమంతా కూడా భాషిస్తూ ఉంటుంది మీరేం చేస్తారంటే శుద్ధమైన చైతన్యాన్ని తీసుకుని దాని నుండి దేశకల్పన వస్తుకల్పన కాలకల్పన వాటిని కనుక మీరు తీసివేసినట్లయితే అప్పుడు ఆ శుద్ధ చైతన్యము కేవల సాక్షాత్తు పరబ్రహ్మగానే మిగిలి ఉంటుంది కాబట్టి కల్పనలన్నిటినీ తీసివేస్తే మిగిలేటువంటి శుద్ధ చైతన్యము అది పరబ్రహ్మ అదే సత్యం ఈ కల్పనలు దేశకాల వస్తు కల్పనలు ఉన్నాయో ఈ కల్పనలే ద్వైతానికి బేసిస్ కాబట్టి దేశకాల వస్తురూపంగానే ఉంటుంది ద్వైతం కాబట్టి దేశకాల వస్తురూపమైన ద్వైతము యథార్థముగా ఉన్నది కాదు అది అసత్యము తస్మాత్ అసత్యభూతే ద్వైతే అభినివేశ అస్తి చూడండి ఇది ద్వైతము ఇది అసత్యమైనది అసత్యభూతే ద్వైతే అంటే మిథ్యాభూతే ద్వైతే ఇప్పుడు నేను నాకంటే భిన్నంగా ఉండే జగత్తు ద్వైతం ఈ భిన్నంగా ఉండే జగత్తు కూడా ఇది భిన్న భిన్నములుగా ఉన్నది అంటే ద్వంద్వ రూపములుగా సుఖము దుఃఖము శీతము ఉష్ణము మిత్రుడు శత్రువు ఆ విడిపోయి ఉన్నది అది ద్వైతము సో ఈ విధంగా ద్వైతం ఏదైతే అనుభవానికి వస్తుందో అదంతా కూడా కల్పన మాత్రమే అసత్యభూతే ద్వైతే తర్వాత నేను అన్నప్పుడు కూడా దేహము ఇంద్రియములు మనస్సు ఇన్ని విభాగములు ఉంటాయి దేహము నేనే మనస్సు నేనే ఇక దేహం దగ్గరికి వచ్చేప్పటికి ఇవి చేతులు ఇవి కాళ్ళు ఇదేమో కాలేజేమో ఇది లేవరు ఇది గుండె ఇది ఊపిరి చెట్టులు అని ఇలాగా ఎనాటమీ ఎంత కంఠస్థం పెట్టుకుని ఈ ఎనాటమీ అంతా నేనే అని వీడు కనుక తయారై ఉంటే ఇంకా వాడి జీవితంలో వాడికి విశ్రాంతి అనేది ఉండనే ఉండదు విశ్రాంతి అనేది ఉండదు ఇంకా ఇంకా తోట అలాగా ఓ రోజు గుండె తేడా వస్తుంది ఇంకో రోజు ఊపిరితిత్తులు తేడా వస్తే ఒక రోజు కాలేయం తేడా వస్తుంది ఇంకో రోజు లేబర్ తేడా వస్తుంది ఇంకా అదే అలాగే బతుకుతూ ఉంటుంది ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మందు అదో పద్ధతి ఇంకా ఆ ఫైల్ పెట్టేసుకుని దాన్నే చూసుకుంటూ దాన్నే బాధించుకుంటూ నేను ఈ దేహము ఇది నేను ఇది నేను అదే అంటూ ఫిజికల్ ఈ డాక్టర్ల చుట్టూ ఫిజికల్గా తిరిగి ఇది ఒక మానసికంగా భావనారూపంగా ఆ హాస్పిటల్స్ డాక్టర్లు వైద్యాలు మందులు మనస్సులో ఒక ప్రపంచం కింద పడిపోయి మనస్సులో గట్టిగా నిర్మాణం అయిపోతాయి అదంతా సత్యం అనిపిస్తుంది కాబట్టి అసత్య మిథ్యాభూతమైనటువంటి ద్వైతములందు అభినవేశము తగ్గదు కానీ అస్థి అది మనిషి జీవితంలో ఉంది చూడండి మాయా బ్రహ్మ అని మనం రెండు మాటలు వింటూ ఉంటాం మాయా అంటే యథార్థంగా లేకున్నా ఉన్నట్లు భాషించేది అది ఏమిటో తెలిసినా మైండ్ ఈజ్ మాయా మనస్సే మాయా చూడండి మైండ్లో ఉన్నటువంటి కల్పనలను దేశకాల వస్తు కల్పనలను మీరు పరిహరించినట్లయితే అదే మైండ్ బ్రహ్మ కాబట్టి ఇప్పుడు మనస్సే మాయా మనస్సే బ్రహ్మ ఎలాగా విషయ కల్పనాయుక్తం మనహ మాయా విషయముల యొక్క కల్పనతో విషయములంటే శబ్దస్పర్శాది విషయములు నానాత్వ జగత్తు నానాత్వ విశిష్టమైన జగత్తుని విషయములుగా వర్ణిస్తాము అటువంటి విషయముల యొక్క కల్పనతో కూడిన మనస్ మాయ విషయ కల్పన ముక్తం మన బ్రహ్మ విషయముల యొక్క కల్పన నుండి విముక్తమైపోయినటువంటి మనస్సే ్రహ్మ కాబట్టి మనస్సు యొక్క స్పందన తప్ప అక్కడ వాస్తవంగా మీకు ద్వైతం అనేది యథార్థంగా సత్యవస్తువుగా లేనే లేదు కాబట్టి ఈ ద్వైతమునందు అభినివేశము అభినవేశం దానిని మనం తిరస్కరించాల్సి ఉంటుంది ఇవ్వే అభినవేశ అస్తి కేవలం గ్రహ మాత్రం అయ్యా మీకేం చెప్పమంటారు ఇది ద్వైతము ద్వైతము అని మీరు పట్టుకున్నారే అది మీ ఆగ్రహం తప్ప దాంట్లో సత్యము ఏమీ లేదు మీ ఆగ్రహమే ఉన్నది సత్యమేమీ లేదు పది రూపాయల కోసం దెబ్బలాడుకుంటారు లేకపోతే ఏదో నాలుగు అంగుళాలు భూమి కోసం దెబ్బలాడుకుంటారు వాడు కాంపౌండ్ వాళ్ళు జరిపి కట్టేస్తారు నాలుగు రంగులాలు అదిగో నాలుగు రంగులాలు జరిపేసి కట్టేసేవాళ్ళు వీడు వెళ్ళి వాళ్ళు అడుగుతారు అయిపోతారు ఎదులు అనుకుంటారు కలహం పెట్టుకుంటారు ఏ దీంతో ఏ అంశం ఇంత ఆగ్రహపడిపోతున్నాడో ఇంత ఆవేశపడిపోతున్నాడో ఆ అంశం కూడా నిత్య తప్ప దాంట్లో ఏమీ సత్యం లేదు ఇప్పుడు మీకు చూడండి గుణాములు అంటే ఇది తెల్లని గోడ మంచి మనిషి అనుకూలమైన వాతావరణము అంటే ఈ రకంగా గుణములు తర్వాత క్రియలు ఇవో ఈ పని ఆ పని ఈ మార్పు ఆ మార్పు క్రియలు దేశము వస్తువు కాలము ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి అనుభవానికి వస్తూ ఉంటాయి మనం ఏమనుకున్నామంటామంటే ఇవన్నీ కూడా భిన్న భిన్నములు కూడా భావన చేస్తాం గుణములు క్రియ కాలము దేశము వస్తువులు ఇవి ఇవి మొత్తం ద్వైతం అంటే ఐదు అంశాల కింద పెట్టాను నేను దేశము కాలము వస్తువు గుణములు క్రియలు ఇంతే కదా ద్వైతం అంటే ఈ ద్వైతములన్నీ కూడా భిన్న భిన్నములు గుణములు వేరుగా ఉంటాయి క్రియలు వేరు దేశము కాలము వస్తువు పదార్థము వస్తువు అంటాయి గుణములు పదార్థాన్ని ఆశ్రయించి ఉంటాయి క్రియలు కూడా పదార్థాన్ని ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి ద్రవ్యము దేశమునూ ఉంటుంది దేశంలో కదులుతుంది దాని పేరు క్రియ దా ఆ కథలిక చేత కాలం అనేది దుంతుంది ఇదంతా సత్యము ఇవన్నీ భిన్నములు ఇవన్నీ సత్యములు అని ఈ విధంగా ఏ ద్వైతాన్ని మీరు సత్యం అది సత్యం కాదు అది కేవలము మీ యొక్క ఆగ్రహం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు కుర్రాళ్ళు అంటే యువకులు ఒక ఆగ్రహంలో ఉంటారు పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇది మిత్యా అని తెలుస్తుంది ఇదంతా కూడా భ్రాంతి అని తెలుస్తూ చిన్నప్పుడు మాకున్న మేము గురుకులలో చదువుకుంటూ ఉండేవాళ్ళం మా ప్రాణానికి ఇదే అనుభవం మేము సినిమాకి పోతూ ఉండేవాళ్ళం పెద్దవారు ముఖ్యంగా మా నాయనగారు కానీ వాళ్ళు ఏమని చెప్పేవారంటే వద్దురమ్మా అక్కడ ఏమీ లేదురా మీరు కష్టపడుతున్నారు సినిమా పోని ఊళ్ళో ఉంటే అలా వెళ్ళి చూసి ఇలా రావడం వేరు దీనికోసం బస్సులు ఎక్కి కార్లు సైకిళ్ళు ఎక్కి కష్టపడిపోయి ఒళ్ళు హోనం చేసుకుని రాత్రి నిద్ర మానుకుని మీరు వెళ్తున్నారు దాంట్లో ఏమీ సారం లేదు మీరు కష్టపడుతున్నారు ఆ పడే కష్టంలో ఏమీ ఉపకారం లేదు అని చెప్పేవాళ్ళు తెలిసేది కాదు అర్థమయ్యేది కాదు ఎందుకు అర్థం కాదు ఆ స్పెల్ లో ఉండేవాళ్ళం అది ఏంటి ఇలా మాట్లాడతారు ఎన్టీ సినిమా దాని సారం వెళ్ళకి తెలియదు అనుకునేవాళ్ళం అలా అనుకునేవాళ్ళం ఇంకా పెద్దవాళ్ళు కనుక గురువులు కనుక ఏమే అనేవాళ్ళం కాదు లేకపోతే ఎడ్యుకేంటి అటుకులు రుచి అని అంటారు జనాలు అలా అనుకునేవాళ్ళం వాళ్ళకి తెలియదులేండి ఏదో వాళ్ళు అలాగే చెప్తారనుకునేవాళ్ళం పెద్దవాళ్ళు కదా వాళ్ళు అలాగే చెప్తారండి వాళ్ళకి తెలియదు అనుకునేవాళ్ళం తర్వాత తెలిసింది వాళ్ళు చెప్పింది సే తర్వాత తెలిసింది యువకులు అలాగే ఉంటారు ముఖ్యంగా ఈ లవ్ అంటారు చూడండి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అని అలా ఉంటారు ఒక అమ్మాయిని పెళ్ళాడు అంటే అది అనుకూలమైన సంబంధమేమి కాదు అనుకూలమైన వివాహం వెళ్ళి కాదు ఇదో అమెరికాలో ఇతను బ్రహ్మచారి ఆ అమ్మాయి ఒకసారి ఆల్రెడీ మ్యారీడు డివోర్సు ఒక సంతానం కూడా ఉంది ఆ అమ్మాయికి సంతానం కూడా ఉంది డివోర్స్ ఇతను కూడా ఆ కేటగిరీ వాడైతే ఫిట్ అవుతుంది కానీ ఇతర బ్రహ్మచారి మొట్టమొదటి వివాహం వద్దురాపా ఇది నీకు అనుకూలం కాదు నువ్వు భ్రమపడుతున్నావమ్మా అని చెప్పి చూశాను నేను చెప్పాను కొద్ది స్వామీజీ చెప్పాను తల్లిదండ్రులు చెప్పారు చెప్తే వెండి మీకు తెలియదంటే తెలియదంటే కాదు ఒకటి సరే మరి మీకు తెలియదు అంటున్నాడండి అతన్ని మీరు ఇంకా ఏం కృషి చేస్తారు సరే కానివ్వండి ఏమన్నా అర్థం చేసుకోండి మరి మీకు తెలియదు అని అంటుంటే ఇంకేం చెప్తాం ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు ఐ నో హర్ అంటారు కాదమ్మా మేము నిన్నదాన్ని బట్టి ఆ అమ్మాయి మీకు షోటబుల్ అంటే మీకు తెలియదు అమ్మాయి గురించి మీకేం తెలుసు అమ్మాయి గురించి ఐ నో హర్ యూ డోంట్ నో హర్ హౌ కెన్ యూ సే షీ ఈజ్ నాట్ షోటబుల్ ఫర్ మీ అని ఆర్గ్యూ చేస్తారు ఓన్లే అతను ఏదో పాపం ఉత్సాహంగా ఉన్నాడు కానీ వెళ్ళి ఆశీర్వదించండి అన్నారు ఆయన సరే ఇంకా ఆయన ఆశీర్వదించమన్న తర్వాత మా అభ్యంతరమే మేము ఆశీర్వదించండి తల్లిదండ్రులు పాపం రిలెక్టెంట్గా వాళ్ళకి మరో ఆ లేక వాళ్ళు ఒప్పుకున్నారు రెండు మూడేళ్ల తర్వాత అతనే మళ్ళీ డివోర్సుకి ఫైనల్గా ఉంది సేమ్ గారు సేమ్ గైడ్ మళ్ళీ ఈసారి మళ్ళీ ఆశీర్వదనమంటాడు ఏది డివోర్సు తొందరగా రావాలి సో మనిషి ఒక అభినవేశంలో ఉంటాడు మిథ్యాభినవేశంలో ఉంటాడు అసత్యమునందలి ఆగ్రహం పట్టు పట్టుదల ఉంటే సత్యాన్ని పట్టుకోవాలి కానీ అసత్యాన్ని పట్టుకోకూడదు అసత్యమునందలి ఆగ్రహం దీని మీద చిన్మయానందజీ ఒక కథ చెప్పేవారు దాన్ని పూజ్య స్వామిజీ ఆయన దానికి చెలవలు పలవలు అయిదు బాగా చెప్పేవారు కథ ఏమిటంటే ఒకడు వరదొచ్చి కొట్టుకుపోతున్నాడు కొట్టుకుపోతుంటే ఓ దొంగ పట్టుకొచ్చింది వీరు వినే ఉంటారు ఇది అమ్మాయ బతుకు జీవుడా అనుకుని ఆ దొంగను పట్టుకున్నాడు పట్టుకుంటే అమ్మాయి ఇంకేం పర్వాలేదు ఈ దొంగని పట్టుకున్నాం అని గట్టిగా పట్టుకున్నాడు దాన్ని మొన్న ఇది గట్టుకు చేరుస్తుంది అని వీడు సంతోషపడుతూ ఉంటే ఇప్పుడు వీడు పట్టుకున్న దొంగ వీడిని పట్టుకుంటుంది ఎందుకంటే అది దొంగ కాదు అది ఎలుగుబంటి అది కూడా వరదలో పట్టుకుపోతుంది వీడు దాని పట్టుకుంటే అది కూడా అది కూడా ఈతో సమస్య దానికి ఉంది అది వీడిని పట్టుకుంటుంది ఈ లోపల నేల తగిలింది కాళ్ళకి కాళ్ళకి నేల తగిలింది ఇంకా దాన్ని నిద్రపెట్టి గట్టి మీద పోదామంటే అది వీడిని వదిలిపెట్టలేదు సంసారం అలా ఉంది వీడు ఆమెని పట్టుకున్నాడు ఇప్పుడు వదిలేద్దాం అనుకున్నాడు కానీ ఆమె వదలన నేను సంగతి చూస్తాను అంటే ఉడికే దృష్టాంతం ఏదో చెప్పారు ఈ మధ్యన ఇలాంటి కేసులు చాలా ఉంటున్నాయి అంతే తృష్టాంతో అమెరికాలో ఎక్కువ ఇలాంటి కేసులు ఇండియాలో ఉండవు కానీ సో వాటెవర్ అసత్యము నందు అభినవేశము వాస్తవంలో ఇప్పుడు నేను ఐదు ఉన్నాయని చెప్పాను చూడండి దేశము కాలము వస్తువు గుణము క్రియ ఐదు ఐదు ఉన్నాయని చెప్పాను కదా అక్కడ ఉన్నదో ఐదు ఏమీ లేవు ఉన్నది ఒకటే ఏదో తెలిసిన దేశ సంవిత్ దేశము యొక్క జ్ఞానము ఆ సంవిత్ అంటే ఆ చైతన్యము దేశ రూపంగా మీకు భాషిస్తుంది దేశ సంవిత్ అదే దేశం అనిపిస్తుంది దేశము యొక్క ఎరుకయే దేశముగా కాలము యొక్క ఎరుకయే కాలముగా వస్తువుల యొక్క ఎరుక వస్తువులుగా గుణముల యొక్క ఎరుక గుణములుగా క్రియల యొక్క ఎరుక క్రియలుగా భాషిస్తుంది ఉన్నది సంవిత్ సంవిత్ అంట సంస్కృతంలో ఎరుకనం ఉన్నది సంవిత్ తప్ప ఇంకేదీ లేదు దేశము కాలము వస్తువు గుణములు క్రియ అనే నానాత్మంతా కూడా ఆ సంవిత్తు మాత్రమే భాషిస్తుంది వాస్తవంగా అక్కడ సంవిత్ అనేది తప్ప ఇక ఏమీ లేదు ద్వైతమునందు అభినవేశము తగదు భయం తత్ర న తప్పాంతే విషయసప్తమీ అభినివేశ విషయ ద్వైతం ద్వైతాఖ్య ప్రపంచ విద్యే నాస్తిర్థ అంటే ఏ ద్వైతముయుడల నీవు అభినివేశం పెట్టుకున్నావో త్ర అంటే ఆ అభినివేశ విషయములో తస్ అభినివేశే విషయ విషయసప్తమి ఏ ద్వైతముయుడలు నీవు అభినివేశం పెట్టుకున్నావో ఆ ద్వైతము యథార్థంగా లేదు ఇప్పుడు మీరు చూడండి అధిభూత ప్రకాశము అని అంటారు అధిభూత ప్రకాశము ఎలాగంటే సినిమా దృష్టాంతం తీసుకోండి సినిమాకు వెళ్ళారనుకోండి ఆ సినిమా తెర మీద మీకు దేశ కాల వస్తువు గుణ క్రియలు కనపడతాయి చూడండి కానీ అవి లేవక్క దేశము లేకున్నా దేశము కనపడుతుంది కాలము లేకున్నా కాలము వస్తువులు లేకున్నా వస్తువులు గుణములు లేకున్నా గుణములు క్రియలు లేకున్నా క్రియలు కనపడతాయి అక్కడ ఉన్నదేమిటి గుణ దేశకాల వస్తువు గుణక్రియ ద్వైతం లేదు అక్కడ కేవలము ప్రకాశము మాత్రమే గలదు ప్రకాశం మాత్రమే ఉంది ఏమండే ఇంకో దృష్టాంతం తీసుకోండి వీధిలోకి వెళ్ళారు దీపం వేశారు దీపం వేయగానే ఇది ఘటము ఇది పటము ఇది కుద్యము ఇది కుసూలము అని అలాగంటారు వేరు వస్తువు ఇవన్నీ మీరు చూస్తున్నామని మీరు అనుకుంటున్నారు మీరు ఘట పట కుసూలాదులను మీరు చూడరు మీరు ప్రకాశాన్ని చూస్తారు కన్ను ప్రకాశాన్ని చూస్తుంది కన్ను గోడల్ని కొండల్ని మట్టిని పళ్ళల్ని చూడదు ప్రకాశాన్ని చూస్తుంది కాబట్టి కన్ను చూసేది ప్రకాశము కానీ ఆ ప్రకాశము ఆయా ఉపాధులని బట్టి వేరువేరుగా ఉన్నట్లుగా భాషిస్తుంది ఘటోపాధిని బట్టి దీపకాంతియే ఘటములా కనపడుతుంది దీపకాంతియే పటములా కనపడుతుంది దీపకాంతియే పుజ్యము వలె భాషిస్తుంది కన్ను గోడనీను కుండని చూస్తుందా లేక ప్రకాశమునే గోడరూపంగా కుండ రూపంగా చూస్తుందా ఎలా చూస్తుందండి కాబట్టి అక్కడ ఉన్నది ప్రకాశము మాత్రమే ప్రకాశము నుండే బట్టి మీకు అనేకమైనట్లు భాషిస్తోంది కాబట్టి మీరు కంటితో చూసి ఒకే ఒక ప్రకాశము ఇప్పుడు ఇలా చూస్తున్నారు ఇలా చూస్తుంటే అదిగో చెట్లు కొండలు అని అలాగనుకుంటుంది అక్కడ మీకు చెట్లు కొండలో మీరు చూడటం లేదు చెట్లు కొండలో మీరు ఊహించుకుంటున్నారు మీరు చూస్తున్నది ఏమిటంటే సూర్యప్రకాశము మాత్రమే అధిభూతమునందు ఒకే ఒక సూర్యప్రకాశాన్ని మీరు చూస్తూ ఆ సూర్యప్రకాశమే ఒక ఉపాధి కొండగా మరొక ఉపాధి చెట్టుగా మరో ఒక ఉపాధి ఎందు బిల్డింగ్గా ఆ సూర్యప్రకాశమే ఆయా రూపాలుగా మీకు భాసిస్తోంది కాబట్టి మీరు చూసేది చుట్టూ ఉన్నది సూర్యప్రకాశము తప్ప ఇంకేదీ లేదు అదేవిధంగా అది అధ్యా అధిభూతంలో చెప్ప అధ్యాత్మంలోకి వచ్చినట్లయితే ఆ సంవిత్ తప్ప ఇక ద్వైతం అనేది ఏది లేదు ద్వయం తత్ర నీతే ఇప్పుడు చూడండి దృశ్యములు అనేకములు అనే కదా మీరు అనేది ద్వైతము అంటే దృశ్యము అనేకము కానీ దృశ్యము అనేకమా లేక ఒకే చిత్తము అనేక దృశ్యములుగా కనబడుతుందా అని మీరు ఆలోచిస్తే ఒకే ఎందుకంటే కాంప్నీషన్ అంతా చిత్తమే ఘటం చూసినా చిత్తము ఘట జ్ఞానం కాబట్టి ఒకే చిత్తము ఘటాకారంగా ఉన్నప్పుడు ఘటజ్ఞానం కలిగింది పటాకారంగా ఉన్నప్పుడు పటజ్ఞానం కలిగింది కాబట్టి ఘటము అంటే తదాకార రూ తదాకారాకారితమైన చిత్తవృత్తి పటము అంటే తదాకారాకాలితమైన చిత్తవృత్తి కాబట్టి దృశ్యములు అనేకములు కానీ వాటన్నిటినీ ఆయా ఆకారములుగా తనయుందు కలిగి ఉన్న చిత్తము ఒక్కటి ఆ చిత్తవృత్తి మళ్ళీ చిత్తవృత్తులు అనేకము ఘటాకార వృత్తి పటాకార వృత్తి చిత్తవృత్తులు అనేకము కానీ ఈ అనేకములైన చిత్తవృత్తులను ప్రకాశింపజేసే చిత్ సంవిత్ అది ఏకము దాని ఎందు ద్వైతము లేదు తర్వాత ఇప్పుడు మీరు ద్వైతము ఉన్నది అని అంటారో దాంట్లో భూతము భవిష్యత్తు కలిపి ద్వైతం అవుతుంది గతం ఉండాలి భవిష్యత్తు యొక్క కల్పన ఉండాలి వర్తమానం ఉండాలి అది కాలంలో ఆ విధమైనటువంటి ఖండములు కాలఖండములు మనకు అనుభవానికి వస్తూ ఉంటే అప్పుడు ఆ కాలంలో అంతర్గతంగా ద్వైతం మనకి భాసిస్తూ ఉంటుంది వాస్తవానికి మీరు ఆలోచించి చూడండి భూతం అనగానేమి అంటే భూతము యొక్క స్మృతియే భూతము భూతాన్ని మీరు స్మరించుటయే భూతము ఈ స్మరణ ఏమిటి అది మనస్సు యొక్క ఒక విశిష్టమైన స్పందన ఇదో ఘటజ్ఞానం కలిగిందండి కళ్ళలో కాంతి పడింది దాని కారణంగా మనస్సులో ఓ స్పందన వచ్చింది దానికి ఘటాకార గుర్తి పేరు ఘటాక పేరు ఆ స్పందనకి కళ్ళు ఏదో ఘటన్ గుర్తుకొచ్చింది అదేమిటది కూడా మనస్సులో వచ్చినటువంటి ఇంకొక స్పందన ఘటాకార స్పందన ఎట్ వచ్చి బయట చూసిన ఘటాన్ని చూసినప్పుడు ఘటాకారం వస్తే దాని నిమిత్తము చూపు వేదాజ్ ఘటాకారము స్మరణను బట్టి వస్తే నిమిత్తం స్మరణం కానీ చిత్తము యొక్క ఆకారము సేమే చిత్తం ఘటాకారంలో ఉంటుంది ఘటాకారము చిత్తము ఘటాకారానికి నిమిత్తం చూపు కావచ్చు లేదా స్ఫూర్తి కావచ్చు ఘటాకారాకారితమైన చిత్తము ఆ చిత్తము ఆ సంవిత్తు తప్పు మరి ఏమీ లేనేలేదు కాబట్టి మీరు భూతకాలీన స్మృతి అంటే భూతకాలీన విషయములకు చెందిన చిత్తస్పందన ఆ చిత్తస్పందన అంటే అది సంవిత్తు తప్పు వేరే ఏమీ కాదు కాబట్టి ఆ చైతన్యమే భూతకాలీన స్మృతిగా మీకు భాషిస్తోంది అంటే ఏమిటి భూతకాలీన స్మరణము ఉపాధి ఆ ఉపాధి చైతన్యము భూతకాలీన స్మృతిగా మీకు అనిపిస్తుంది అలాగే భవిష్యత్తు యొక్క కల్పన చేశారు ఉదాహరణకి రేపు పద్దెనిమిదవ తారీఖు నాకేమో అదేదో కార్యక్రమం ఉన్నది అని నేను ఊహిస్తున్నాను ఊహ అది చైతన్యం కాదా అది ఊహ అది చైతన్యమే అది సంవితే కాబట్టి భవిష్యత్ కాలానికి చెందిన కల్పనారూపంగా కూడా సంవిత్ మాత్రమే గలదు కనుక భూత స్మృతి భవిష్యత్ కల్పన సంవిత్తు తప్ప వేరే ఏమీ పి ఇక్కడ అక్కడ అన్నారు దేశ భేదం అనిపిస్తుంది భేదం ఏముందండి ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ అనే దేశంతో విశిష్టమైన సంవిత అక్కడ అన్నప్పుడు అక్కడ అనే దేశ విశిష్టమైన సంవిత ఈ దేశంలో భేదాన్ని బట్టి సంవిత్లో భేదం అని మీకు అనిపిస్తుంది దేశభేదం కల్పితం కాబట్టి సంవిత్ ఏకరూపము ద్వయం తత్ర విద్యతే ద్వయమనేది వాస్తవంగా లేనే లేదు మిథ్యాభినివేశమాత్రం చన్మన కారణం ఎస్మాత్ తస్మాత్ అం తర్వాత వస్తుంది ఎస్మాత్ తస్మాత్ ఎందువలనైతే అందువలన అలాగే తెలుగులో అయితే ఎందువలన అందువలన బికాస్ దేర్ శంకరులు ఏం చేస్తారంటే అదొక శైలు యస్మాత్ తస్మాత్ ఒకటి పెడతారు ఆ యస్మాత్ను ముందు పట్టుకెళ్ళి మీరేమో పెట్టుకోవాలంటే యస్మాత్ నిత్యాభినవేశ మాత్రం చె జన్మ నష్కారణం తస్మాత్ ద్వయాభావం బుద్ధ అలా మీరు అమర్చుకోవాలి అలా ఆయనే అమర్చి పెట్టచ్చు కదా అంటే అలా పెట్టరు ఆయన చేసింది చేశారు పల్లెల్లో ఆకులలో వల్లల్లోరో పప్పు కూర పులుసు అన్నీ వేశారు కలిపి పెట్టచ్చు కదా లేకపోతే ఈ పప్పు ఇక్కడ ఉండాలి పులుసు అక్కడ ఉండాలి అలాగా కండిషన్స్ పెట్టకూడదు బాగా చెప్పారు కాబట్టి స్వార్థస్వాదో స్టైల్ అది చూడండి నేను పుట్టాను అదొక మిథ్యా అధినివేశం నేను పుట్టడానికి కారణము కర్మ అని దానికి కారణం ఒకటి వీడంటాడు ఐ లవ్ హర్ అంటాడు నేను అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ నాకు ఆమెను ప్రేమ కలిగింది అంటాడు ఈ ప్రేమకి కారణము ఫలాన అని దానికి ఏదో కారణం చెప్తాడు ఆమె సుందరంగా ఉంది కాబట్టి ప్రేమ కలిగింది అంటాడు వీడన్నా ప్రేమ కల్పనయే ఆ కల్పనకి కారణమైన సౌందర్యము కల్పనయే అంతా కల్పనే ఆ సంగతి వాడికి తర్వాత తెలుస్తుంది తెలిసిన తర్వాత జుట్టు తీసుకుంటాడు మనిషి అలాగే ఉంటాడు కాబట్టి నేను పుట్టాను ఆ పుట్టక కారణం ఏమిటి ధర్మము అస మనుష్య జన్మ కలిగింది కాబట్టి ధర్మము ఆ ధర్మం ఇంకా దాని మీద క్యాల్కులేషన్స్ బాగా ఉన్నాయి మీకు తెలియనివి ఏం కావు మీకు కొంత క్యాలిక్యులేషన్ మీరు వేసుకోవచ్చు ఇంకా ఫర్దర్ క్యాల్కులేషన్ కావాలంటే వేసి పెట్టేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు దేర్ ఆర్ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ హూ ఆర్ రెడీ టు మిస్లీడ్ యూ ఇది ఎలాగంటే మీకు ఫైనాన్స్ మీరు మా దగ్గర డబ్బు కొదవ పెడితే అది రెండింతలు అవుతుంది ఆరింతలు అవుతుంది ఐదింతలు అవుతుందని పెద్ద కబుర్లు చెప్పి ఎంతంత డబ్బు ఎంతంతమంది దగ్గర తీసేసుకున్నారండి ఎంత డబ్బు తీసేసుకున్నారంటే ఈ డబ్బు ఉన్నప్పుడల్లా నాకు డిసీఎల్ గుర్తుకొస్తుంది ఎందుకంటే వాడు డబ్బు తీసేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇవ్వలేదు పోయిందంటే లాయిడ్స్ గుర్తుకొస్తుంది ఆ పేరు చూడండి ఎలా లాయిడ్స్ డబ్బు తీసుకునేప్పుడేమో ఇక్కడే తీసేసుకుంటాడు డబ్బు అడిగితే అమదాబాద్లో హెడ్ ఆఫీస్ ఉందంటాడు అమదాబాదు ఎక్కడ వెళ్తారు అంటే అది కూడా సంవత్సరంలో కలిసిపోయిన నది ఇంకవన్నీ వాపసు రాదంతే ఆకరది ఇన్ని రకాలుగా మోసనాలు మోసపోతారు ఇన్ని రకాలుగా మోసపోతారు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు ఏదో మేమేదో మా చిన్నప్పుడు మేము మాకు తెలియదు మోసపోయామండి అప్పట్లో ఇప్పుడు తెలియ ఇప్పుడు అంటే మోసపోతూ ఉంటారు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు అదేవాళ్ళు సింగపూర్లో కంపెనీ ఏదో పెట్టాడు పెట్టి మీ డబ్బు మూడింతలు అవుతుంది నాలుగింతలు అవుతుంది ఏదో ఇంటర్నెట్ ప్రచారం చేశాడు అదంతా ఫ్రాడ్ అని న్యూస్ అది ఏదో యా ఇన్సైడర్ ట్రేడింగ్ అదంతా ఫ్రాడ్ అని అమెరికాలో ఉంది ఇలాంటి వీళ్ళందరూ ఎకనామిక్ జయింట్స్ ఎకనామిస్ట్ వెళ్ళి దాంతో పడిపోతారు ప్రశ్న ఆ రకంగా నడిపిస్తుంది కాబట్టి కనుక అది వీడి జన్మన నేను ఆ ఏంటంటే ఎకనామిక్ ఫీల్డ్లో ఎలా ఉందో లౌకికులు అలా ఉన్నప్పుడు ఇక మీరు ఆధ్యాత్మ రంగంలోకి వస్తే మిస్లీడింగ్ చేయటానికి సిద్ధంగా డజన్స్ ఆఫ్ పీపుల్ అంటే డజన్స్ నేను గమనించాను ఈ మిస్లీడ్ చేసేవాళ్ళు ఇళ్ళలో రెండు రకాలు ఉంటారు ఒకళ్ళు వాళ్ళు స్వయం మూఢాహ వ్యామోహయంతి వాళ్ళు మూఢులు ఇతరులకు ఆ మౌధ్యాన్నే పంచిపెడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు స్మార్ట్ Even if they for others are tested he is smart enough know that all animals get is bad But he uses it as a profession And now what you do with your dictionaries in this method It's the method of explaining through the universal method But You should use the method of trying that in this method Con grandeur, Give these rules самойgedly kinda الش timer to gather by yourself దీంతో మీరు కడుపులో ఉన్న మంటలన్నీ తగ్గిపోతాయని చెప్తారు ఆ బుసు బుస్సు చూసి అబ్బా ఎంత పవర్ఫుల్ రాని వెళ్ళి తెచ్చుకొస్తారు వారికి కడుపు మంట వస్తే అది వేసుకోడు వాళ్ళ డాక్టర్ గారు ఇల్లు అయితే కెమిస్ట్రీ కెమిస్ట్రీ డిగ్రీకి వెళ్ళారు కడుపులో మంట మీద ట్యాబ్లెట్లు అడిగి సో ఆ తాను స్మార్ట్గా ఉండి జనాలని మోసగించేటువంటి వాళ్ళు జనాలని మిస్లీడ్ చేసేవాళ్ళు శక్తిపాతం అంటాడు వాడికి తెలుసు అదంతా సంబద్ధని తెలుసు వాడికి ఈ నోస్ ఇట్ బట్ హీ స్టిల్ పుషెస్ ఇట్ అమాంగ్ పీపుల్ అండ్ పీపుల్ ఫాల్ ఫర్ ఇట్ సో కాబట్టి ఇది ఒక పెద్ద అజ్ఞానం ఇది యస్మాత్ జన్మన కారణం నేను పుట్టేనో అంటాడు అని ఇంకక్కడి నుంచి వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ జాతకుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎన్నేళ్ళు తిరిగినా అది అలాగే ఉంటుంది దానికి ఏమీ ఒక వ్యవస్థ ఉండదు ఇరవై ఏళ్ళు తిరిగినా ముప్పై ఏళ్ళు తిరిగినా అది అలాగే ఉంటుంది ఏదో కొత్త కొత్త కల్పనలు వస్తూనే ఉంటాయి ఆ చెప్పేవాళ్ళు కూడా దాంట్లో మునిగిపోయి ఉంటారు వాళ్ళు దే డోంట్ ఎనీథింగ్ బ్యాడ్ బట్ దట్ ఈస్ వాళ్ళ అధినవేశం అలా ఉంటుంది ఆ అధినవేశానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోరు మనం ఇంతకాలం నేను వెంటబడ్డాం ఇది మన సంసార భారం ఏమైనా కొంచెమైనా తగ్గించిందా కొంచెమైనా మనకి బరువు తగ్గిందా విశ్రాంతి లభించిందా అని చూసుకోరు అలా పరువులు తీసుకొని ఉంటారు సో బిలీఫ్ అలాంటిది బిలీఫ్ హ్యాజ్ ఎ పిక్యూరియర్ ఎనర్జీ ఆ నమ్మకంలో వాడు విశ్వాసంలో ఫిక్స్ అయిపోతానికి చూసారా వాడికి ఎనర్జీ వస్తుంది ఒక ఎనర్జీ వస్తుంది బిలీఫ్ అలాంటిది ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి పన్నెండింటికి పూజ అంటారు ఎందుకంటే రాత్రి పన్నెండింటికి పూజ డిసెంబర్ థర్టీ ఫస్ట్ పూజ పొద్దున్నే చేసుకోవాలి కానీ సాయంకాలం ప్రదోషంలో చేసుకోవాలి పొద్దున్నే తెల్లవారు లేచి సంధ్యా సమయంలో చేసుకోవాలి కానీ రాత్రి పన్నెండింటికి పూజ ఏమిటంటే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించగా ఉంటాయి అన్నీ ఏదో పెడతాడు వాడికి నిద్ర రాదు నాకు నిద్ర వచ్చేసుకోవడం ఎందుకంటారు ఏమిటి తేడా అభినవేశం కొత్త సంవత్సరాన్ని మనం ఆహ్వానించాలి అని వాడికి అభినివేశం కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాడు ఎలా ఆహ్వానిస్తాడు ఓం నమ శివ ఓం నమ శివ అంటూ గంతులు వేస్తూ శంకరా శివ శంకర అంటూ గట్టిగా అరిచేస్తూ ఆహ్వానిస్తాడు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాడు బట్ హీ ఫీల్స్ దట్ హీస్ డూయింగ్ ఎ గ్రేట్ నేను హిందూ కల్చర్ని అంతానే రక్షిస్తున్నాను అనుకుంటాడు పైగా నాకేమో నిద్ర నేను అక్కడ అలా కూర్చొని అవును నిద్ర నాకెందుకు నిద్ర నాకు ఓన విషయమై జపం చేయడం నాకు ఇష్టం కానీ నా టైమిట్ నాయక్ పడుకునే టైం మళ్ళీ మొన్నడేమో వేలమొహం వేసుకుని పని ఏ పని చేయటానికి ఉండదు నీరసంగా ఉంటుంది అలసటగా ఉంటుంది వర్క్ పొగలు నిద్రపోవడం మనకి చేత కాదు ప్రాబ్లమ్స్ ఎవరి అభినవేశం వాడికి కాబట్టి అభినవేశం ఒక్కటియే జన్మన కారణం తస్మాత్ ద్వయాభావం బుద్ధ్వా ఈ ద్వయము లేదు అని తెలుసుకో ద్వయము లేదు అని తెలుసుకో ద్వయము అంటే ఏమిటో తెలుసునండి జ్ఞాతా జ్ఞేయము ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు సీయర్ సీన్ ద్రష్ట దృశ్యము రెండు లేవు వాళ్ళు మూసుకున్నప్పుడు ద్రష్ట లేడు దృశ్యము లేదు కానీ తెలివి ఉంది తెలుగు ఉంది ద్రష్ట దృశ్యము లేడు వాళ్ళు తెరవగానే దృశ్యము ద్రష్ట ఏక ఏకకాలంలో వస్తారు దృశ్యము ద్రష్ట ఏకకాలంలో వదిస్తారు ఎలాగో తెలిసినా అన్నది దాన్ని కూడా కొంచెం సూక్ష్మంగానే తెలుసుకోవాల్సి ఇప్పుడు మీరు ఘటాన్ని చూస్తున్నారనుకోండి నేను ఘటమును చూస్తున్నాను అనే సెల్ఫ్ కాన్షియస్ ద్రష్ట లేకుండగా ఘట దర్శనం ఉండదు ఇది ఘటము అనే జ్ఞానము నేను ఘటాన్ని చూస్తున్నాను అనే సెల్ఫ్ కాన్షియస్ ద్రష్ట ఉన్నప్పుడే ఇది ఘటము అనే దృశ్యం ఉంటుంది ద్రష్టా దృశ్యము రెండు ఏకకాలంలో కలిసి పైకి వస్తాయి రెండు ఏకకాలంలో పైకి వస్తాయి